కీర్తన రెండు వందల అరవై అజ్ఞానులకివి అరుహములింతే సుజ్ఞానులకివి చొరనేలయ్యా దైవము నమ్మిన దాసులకు కావింపగ మరి లేదు ధావతి జలనిధి దాటిన వారికి ఓవల గురు గురుకృప కలిగిన గుణ నిధికి అరయ బాప పుణ్యము మరి లేదు విరసపు చీకటి వెడలిన వారికి పరగ మరియు దీపం బేలయ్యా జగములెరుగు వైష్ణవులకు తగిలెటి అపరాధంబులు లేవు అగపడి శ్రీవేంకటాధిపు కొలిచితే ఎగువ దిగువ మాకెదురేదయ్యా